ప్రార్థన <referen> చేస్తాం <gizdom> సోత్రం ప్రభ పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడ మహోనతుడకు దేవ మహమాస్వరీపకు తండ్రి కృపామయడా నీకు వందాలేసయ్య అబ్రహామి శాఖ యాకోబ్ల గొప్ప దేవ నిన్నాయుడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవ మహాగనుడ మహోనతుడ సర్వాధికారి నీకే స్థుతులు స్తోతలు అర్పించకుండా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడి మీ కృపలో భద్రపరచుకొని మీ కృప వెంబడి కృపలు మాకు అనుగ్రహించి మమ్మల్ని ఎంతగానో బలపరిచిన దేవ తండ్రి నీకే వందాలేసయ్య నీకే స్థుతులు స్తోతలు అర్పించకుండా వైనా మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని మాకు అనుగ్రించినారు ప్రతి దాంట్లో ప్రభా మీరు మాకు సహాయకులుగా ఉన్నారు ఆటంకాలను కొట్టివేసినారు సమాధానం మాకు అనుగ్రించి ప్రతి మీరే మాకు సహాయకులు ఉన్నారు ప్రభా దాన్ని బట్టి నీకు నీకే కృతజ్ఞతాస్థుతులు అర్పించుకున్నమైనా సమస్త ఘనత మహిమా ప్రభావములు మహా తేజస్సు మహా ఈశ్వర్యం యుగ యుగంలో నీకే కలుగును కాక హలలుయ్య నా ప్రభ తండ్రి యొక్క మధ్య కారణ సమయంలోనైనా మీకు అసధికి మీరు మాతో మాట్లాడండి నా తండ్రి మీకు నూతనమైన పరిషదాత్మ అభిషేకం మాకు అందరికీ అనుగ్రహించమని ప్రాదిష్టమైన మీరు మాతో మాట్లాడిన పాటల ద్వారా మైంపొందండి మీ చేత మమ్మని బలపరచమని ప్రాదిష్టమైన గొప్పదేవా మేము ఉంటుంది శ్రమల కాలంలో ఈ శ్రమల కాలంలో ప్రభావ మా విశ్వాసాన్ని కాపాడుకోవాలా ఆయన మా విశ్వాసం ఆకాశం అంటా మా విశ్వాసానికి వృత్తిపరచమని ప్రాదిష్టమైన మమ్మల్ని బలపరచండి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాషిని పెట్టుకోండి పరిశుధాత్మకార్యం జరిగించినైనా ఈ ఆరధ అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి రా నడిపెట్టి త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేసి ప్రవ్వ ఈ నామానికి మైం తెచ్చుకొని ప్రార్థనలు స్టార్ట్ అవుతుందిగా ప్రభావ ఈ మీటింగ్ అంతట్లో మీరుండి మమ్మల్ని నడిపించి మీరే సహాయకులు కూడా మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ అన్న పాటవాడండి అన్న పాటవాడండి నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచికా పాడెను నీ కృపయే దాచికా పాడెను నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను చీకటిెరటాలలో కృంగిన వేలలో చీకటి కెరటలో కృంగిన వేలలో ఉదయించెను నీ కృపణ చెదరిన మనసే నూతన మాయనా ఉదయించెను నీ కృపణ ఎదలు చెదరిన మనసే నూతన మాయన మనుగడయే మరో మలుపు తిరిగిన మనుగడయే మరో మలుపు తిరిగేనా సమయోచితమైనా నీ కృపయే నన్ను దాచి కాపాడేను నీ కృపయే దాచి కాపాడేను నీ ప్రేమే నన్ను ఆదరించేను బలచూచకమైనా మంద సమానికై బలచూచకమైనా మంద సమానికై సజీవ యాగమై యుక్తమైన సేవకై ఆత్మాషేకముతో నను నింపితివా సజీవయాగమై యుతమైన సేవై ఆత్మాషేకముతో నను నింపితివా సంగక్షేమేనా ప్రాణమాయన సంగక్షేమేనా ప్రాణమాయన సమయోచ ృపయే నన్ను దాచి పాడేను నీ కృపయే దాచికా పాడెను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచికా పాడేను నీ కృపయే దాచికా పాడెను నీ ప్రేమే ఆదరించేను నీ ప్రేమే పాటపడండి అన్నా్యం చూస్తున్నాను శుతం మెస్ప్రభా సహాయకుడు మీరు నడిపించండి నా దీవానికి శుతం మెసుప్రభ మీరే మాకు సహాయకుడు మీరే సమస్తం మీలోనే సమస్తం ఉంది మేము ఎక్కడ పోగలం మెసుప్రభ సమస్తం మీలో నుంచి యశ్వ్రభ మీరే మాకు నాయకుడు యశ్వ్రభ ఆ కలవేశ్వర ప్రభ మా పాపం శాప రోగాలు భరించి అలలి అనే క్రమంగా నీ ప్రాణం పెట్టి రత్ంతోకున్నది ఇవన్నీ శోతం ఈ దినం ఇంతమంది చూడలేకుండా యశ్వ్రహ్మా షడ్యూడు పెట్టడం అంటే నీ ఆలోచనేతరం మా దగ్గర ఉంది కనుక అలలిగా పెట్టడం భూలోకుండా యశ్వ్రభ అలాడి నిశ్చితాన్ని గ్రహించాలా అలడిగా నీకు మహిమ పరచాలా అలాడియా మహిమ ప్రకారం వాడుకోండి పరిస్థితి నింపండి మీ జ్ఞానంతో నింపి ప్రసాదముని సరస్వతం నడిపించి మీ ఆత్మధ సరస్వతం నడిపించి వాక్యం గ్రహించడానికి మా ఆత్మ తెలివండి తీసుకెలిగిన మనసు మాకు కలిగించేయండి మా సబ్బుద్ధి తొలగించండి అలా సంపన విడిపించి మీకు మేము సలెండర్ అవుతున్నాం మీ ఆత్మధ నడిపించి సైతాటగా దియ్యాలని కాల్చి దాన్ని గర్జించి మనీస్తున్నాం ప్రసమేన్ ఆమెన్ రెండు దిన కోసం చూస్తున్నాం గారు సెకండ్ క్రానికల్ చాప్టర్ సెకండ్ క్రానికల్ క్రానికల్ సిక్స్టీన్ సిక్స్టీన్ చాప్టర్ ఓకే సిక్స్టీన్ చాప్టర్ లో సెవెన్ వర్డ్స్ ఇక్కడ మనం ఆశా కోసం చూస్తున్నాం మనం ఆశాకు దేవుడు ఎంత మన దేవుడు మన మంచిగా నిలబెట్టుకున్నాడు మన ఆశ మన ఎట్లయిపోయింది అక్కడ మన చరిత్ర ఆశా చరిత్రను చూస్తాం లేదు బ్రదర్ ఆ కాలమందు దీర్ఘదర్శి అనాని అనాని యువద రాజైన ఆశా ఎద్దుకు వచ్చి ఆ కాలమైనా అంటే ఆశ ఉన్న కాలమైనా ఆ కాలంలో ఆశా వెళ్తున్నాడు కనుక ఆ కాలమైన దీర్ఘదశి ఏమున్నాడ చదువు మెల్లగా చదువు బ్రీర్ఘదర్శి అయినా దీర్ఘదశి అనాని ఆశా దగ్గర వచ్చిందంట అలా ఎవరి దగ్గర ఆశ వెళ్తున్నాడు ఆ కాలంనా కనుక వచ్చి దీర్ఘదశి అంటే మనం చూస్తాం అలలియా దేవుడు బయలుపరిచిన ఆ దైవజనుడు దీర్ఘదశి దైవజంలో వచ్చి ఆశ దగ్గర వచ్చి సెలవిస్తున్నాడు అతనితో ఇలాగ ప్రకటించాను అలా ఎందుకు దీర్ఘదశికు పంపిస్తున్నాడు ప్రకటిస్తానుకో అలా అలా చూస్తే దీర్ఘదశి ప్రకటిస్తున్నాడు ఇలాగా ప్రకటించిన నీవు నీ దేవుడైన యహోవాను నమ్ముకొనుక నమ్ముకొనక అలా నీ దేవుడ నిహో అని నమ్మకం కా అంటే నేను ఎవరు నమ్ముకున్నాడు దేవుని నమ్ముకున్నాడు కదా అంటే ఈ నమ్మకం రాని ఎట్లయిపోయింది ఇప్పుడు ఈ దీర్ఘదశి అంటే దేవుడు దైవజనుడు ఏమంటాడు నీ దేవుడ ని నమ్మకుండా రాజును నమ్ముకుంటే సిరియ రాజుని నమ్ముకుంటూ సిరియ రాజు అంటే నేను అనుకుంటా అనుకుంటా మన నైమాన్ ఉన్నారు కదా నైమాన్ సేనాధిపతి ఉంటాడు కదా భిన్నధన సిరియ రాజు అంటే భిన్నదనుకు అంత తెలియదు కని చెప్తున్నా మళ్ళీ మనం చూసుకుందాం అయితే సిరియరాజు నమ్ముకునే సిరియరాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయాను సిరిజు యొక్క సైన్యం నీతో తప్పించుకుపోయినను బహు విస్తారమైన రథములను గుర్ర గుర్రపు రౌతులు రౌతులను గల హూషీలను లూబీలను గొప్ప దండై వచ్చిరి కదా అలా గొప్పదండ్రి వచ్చింది కదా అయినను నీవు యహోవాను నమ్ముకొని నందు నమ్ముకొన కొని నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను అలా అయ్య వాళ్ళ చేతికి అంటే ఎక్కడ పోయినా కదా విజయం ఇస్తుండే కనుక ఇప్పుడు ఏం చేస్తుండే యువని మీద ఆధారం ఉంటా ఆ స్త్రీయ రాజు మీద ఏం చేస్తున్నాడు సాంగ్యం మీద సాంగం అంటే ఆధారం చేయడం ఆయనను నీవు యహోవాను నమ్ముకుని నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించను యహోన్ అప్పుడు నమ్ముకును నీకు చేతికి అప్పగించను తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకాయ అలడి తల్లి ఎదడా అలా ప్రభు ఎద దేవుని ఎదటలా ఆయన ఏం చేస్తున్నాడు ఎదటంటే నువ్వు బలం ఆయన అలలియా నువ్వు బలీని ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడా దేవుడు తన వాక్యం ధర ఆత్మ ధర బలపడుతున్నాట అలలియ బలమంతగా మారుతుడు ఇక్కడ బలపరచార్థ ఉంటూ బలపరచకు తన ఏడల హృదయం గల వారిని బలపరచటకైవ కను దృష్టి లోకమంతటను సంచారం చేయుచున్నది అల ఇక్కడ చెప్తున్నావు అలలియా ఎవరు తన ఎడ యార్థ ఉంటాడో అలలియ వాళ్ళకు లోకమంతా దేవునికి బలపడతూ బలపరుతుందని అక్కడ చెప్తుడు అక్కడ ఈ విషయం ఈ విషయం అందు నీవు మతి తప్పి ప్రవర్తించి అలలియా ఇవి విషయమై నువ్వు ఏమిని విషయం నువ్వు యుగమైంది అంటే దేవుని మతి తప్పిని దేవుని మర్చిపోయినాను అలలియా అంటే ఆయన ఆజ్ఞ నుంచి నువ్వు ఏమైనా తొలగిపోయినాను మతి తప్పి అంటే మర్చిపోయినావు అలలియా అక్కడ చెప్తుండు నువ్వు యథార్థం ఉంటే ఏం చేస్తుంటే నొక్కున్నావు కనుక ఆయన బలపడతాడు ఆయన బలపడతాడు కానీ నీకు మనుషులు మనుషుల మీద నువ్వు ఆధారపడుతున్నాడు కనుక దేవుని ఇడిచిపెట్టిన కనుక మర్చిపోతేను కనుక ఇప్పుడేమంటాడు ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అలా ఇది మొదలుకొని నీకు యుద్ధమే కలుగును అంటే నీకు ఇప్పుడు యుద్ధమే కలుగుతుంటే నీ మీద అందరినీ మీద యుద్ధం వస్తారు అలా అలియా ఎందుకు పాట పాడుతున్నా ఏ గుడారంలో మన తెలుగు తెగులు రావదని ఎందుకు వస్తుండే ఎప్పుడప్పుడు మన తప్పిపోతే ఆ తెగులు మనకు వస్తాయి అలా ఆ తెగులు ఏ గుడ ఏ తెగులు గుడారము సమీపించాలంటే నీ ఆశ ఏం చేస్తున్నాడు నీ ఆశ ఏం చేస్తున్నాడు అక్కడ పశ్చాత్తాపడతలేడు అక్కడ చూస్తే ఆశ ఆ దీర్ఘత చెప్పినాక నువ్వు మతి తప్పినక్కడ ఇప్పుడు ఇప్పుడు నీకు యుద్ధమే కలుగుతా అంటే అందరినీ మీద చేస్తారు యుద్ధమే కలుగుతారు ఆ తీయగా కలిసి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌంద్రము చూపి అతన్ని బందీ గృహంలో మూసివేశాను ఆశ ఏం చేస్తున్నాట రాజు రై ఆశ ఏమైంది రౌద్రై ఏం చేస్తున్నాడా ఆయన పట్టుకొని అక్కడ గురంలో బంధించండి అలా అద్య అక్కడ ఏం చేస్తుంది మనం మీ కాస్తాం కదా ఆ హాబ్ విషంలో పోతే ఆ నువ్వు యుద్ధం పోతే నువ్వు మళ్ళా తిరిగి రావు అంటే ఏం చేస్తున్నాడు ఆ హాబ్ రౌద్ర ఏం చేస్తున్నాడు మీ కాయలు ఏం చేస్తున్నాడు బంధం అంటే మీ ఈ ఆశలో దేవుని ఆత్మ ఏడిచి ఏమైంది అంటే కోపం అని ఆత్మ నరకం ఏం చేస్తుండట పచ్చత పడకుండా ఆ దైవం నువ్వు తిరుగుబాటు చేసి ఏం చేస్తు చూద్దాం అక్కడ గాక ఆ సమయం అందే ఆశ జనులలో కొందరిని బాధపరచను కొందరు బాధపరచను ఆశ ఏం చేస్తున్నా కొందరిలో బాధపరచును అలలియ బాధపరచను అంటే మనం చూస్తే అలలియ ఇప్పుడు చూస్తే ఎట్లా గుర్తుపట్టాలా అంటే వేరొక ఏసు ఆత్మ ఈయనొచ్చి సైతానాత్మ ఆ దేవుని ఆత్మ విడిచిపోయి ఏం చేస్తుంట బాధపరచను అలలియాసినట్టు మన బాగా బాగా బాధపరచను ఇటుక ఇటుకలు చేసి ఏం చేసినాడు బాధపరచను అలలియా మనం చూస్తున్నాం నిర్మాకాలంలో వీళ్ళకి స్థిరమవుతుంది ఆ సమయ ఏం ఆశ బాధపరచు బాధపడుతుండంట వాళ్ళకి ఆశ చేసిన కార్యములు అన్నిటినీ గుచ్చి యూదా ఇస్రాయేల్ రాజుల గ్రంథం ముందు రాయబడి ఉన్నది అలా ఈ ఆశ చేసిన కారణం యూద గ్రంథం ఏ గ్రంథంలో రాయబడి ఉంది అక్కడ చూడు బ్ర యూధ ఇస్రాయేల్ రాజుల గ్రంథంలో రాయబడి ఉన్నది రాజుల గ్రంథంలో రాయబడింది అలా చేసిన కారణం అంటే దేవుడు అంతగా ఇచ్చి ఈ రాష్ట్ర ఎక్కడైపోయినాడు దిగి జారిపోయిన ఆశ అలా రాష్ట్ర దిగి జారిపోయినాడు చదువు బ్ర అక్కడ చూసే ఆశ చరిత్ర చూస్తాం ఆశ తన ఏలుబడి అందు ముప్పవ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడి బాధపడినను దాని విషయంలో అతడి యుహోవ యొక్క విచారణ చేయక వైద్యులను పశ్చుకుని విచారణ చేయక పశ్చాత్తపడకుండా ప్రార్థన చేయకుండా ఏం చేసినంట ఆయన వైద్యుల ఇచకేయారాజు చూస్తే ఇచికియారాజు చూస్తే ఆ దైవ జన్ అంటే ఏషియా వచ్చి చెప్తున్నాడు నువ్వు మనం కాబోతున్నా నీకు రోగం వచ్చింది కానీ కానీ ఇల్లు చెక్కబెట్టుకో ఇది దైవ జన్ దాన్ని తన గోడ చేసుకొని ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు విచారణ చేసి ప్రార్థన కళీళ్ళు ప్రార్థిస్తున్నాడు కానీ ఆశ అది చేయలేదు ఇచికారాజు వచ్చి ఒకసారి యథార్థతో నేను ఎట్లా జరిగితే ఒకసారి నన్ను జ్ఞాపం ఆ దైవజనుడు అంటే ఏషియా పోయినప్పుడు మన దేవుని వాకు మళ్ళా ఏషియాతో మాట్లాడి ఆయన నేను మరీ ఆలకించిన మళ్ళా రోగం బాగు చేస్తున్నాను ఇంకా ఆరోగ్య శక్తు పడకుండా నేను కాపాడుతానని వాళ్ళు అక్కడ సెలవుతున్నాను కానీ ఆశ ఏం చేస్తున్నంట ఇతరకు నమ్ముకున్నాంట నమ్ముకుంటా అయితే దావి తీర్తాననిక్కడ చూద్దాం మనం దావి తీర్తున్నాం వన్ ఎయిటీన్ లా ఎనిమిది చూడు బ్రన్ వన్ ఎయిటీన్ వన్ ఎయిటీన్ చాప్టర్ ఫైవ్ వర్డ్స్ ఇరుకు నుండి ఇరుకు ఇరుకు మనుషులను నమ్ముట నమ్ముకున్నట కంటే యహోవాను ఆశ్రయించట మేలు ఇక దావి దృశ్య చేసిన దావి చెప్తుండడు మనుషులు నమ్ముకుంటే యోవాన్ని ఆశ్రయించే అంటే ఎప్పుడు ఆశ్రయించే నమ్ముకడం ఆయన కనుక నువ్వు ఎప్పుడు నమ్ముకుండా నీకు మేలే వస్తుంది అలా కాశ ఏం చేస్తుండ్రు మొదటి మంచిగా నమ్ముకున్నాను కానీ ఏం చేస్తుండో సిరియా దేశం మీద ఆధారపడవు అలా ఏం జరిగించేది నువ్వు దేవుని ఇడ్చిపెడుతుంటే ఇప్పుడు దేవదం నీకు యుద్ధమే కలుగుతున్నాను ఆ యుద్ధంలో ఏం చేస్తుండ్రు కనుక ఒక రోగమై ఆయన చివరి వరకు ప్రసాద పడలే చివరకు ప్రసాదం వరకు పడలే కనుక విచారణ చేయలే పశ్చాతాప లేవలే కనుక ఏం చేస్తున్నాడు ఆయన కాలం ఊహించినడు ఇక్కడ చేస్తున్నాడు దావి చెప్తున్నాడు ఏమంటుడు మనుషులు నమ్ముకుంటే ఏమంటాడు అక్కడ మనుషులను నమ్ముకున్నట కంటే యుహోవాను మేలు అలలియ యుహోని ఆశ్రయించాలి అసలు అంటే యేసు ప్రభు కదా అనలియ మన దేవుని ఆశ్రయించాలి అంటే ఆయననే నమ్ముకోవాలా ఆయననే మీద ఆధారం ఉండాలా ఇంకా రాజులను నమ్ముకున్నట కంటే యహోవాను ఆశ్రయించట మేలు అలది రాజులు నమ్ముకుంటే అలాది ఏ సియ రాజును మన సిజు ఆయన నమ్ముకున్నాడు కానీ ఏం చేస్తున్నాడు ఆయన మేలు రాలే కీడ్ వచ్చింది ఆయనకు అలా ఇక్కడ ఏమంటాడు రాజులు నమ్ముకుంటే యహోవా మేలు మేలు అన్ని నన్ను చుట్టుకొని ఉన్నారు యహోవా నేను వారిని నిర్మూలము చేసేదను హలలిగా చూడండి హలలిగా మనకు యుద్ధం ఉంది అన్ని జనంలో అంటే మనం ఇక్కడ చూసే సైతం శక్తిని మనం చుట్టి ఉండాలి కానీ ఆయన నామం ఆయన నామం బలమైన నామం ఆయన నామం మనం విజయం దొరుకుతుందంట నిర్మూలం అంటే సైతన్ శక్తిని మనం నిర్మూలన చేస్తాం ఉండకుండా పారజేస్తాం హలలిగా కానీ మనం ఏం ఆయన నమ్ముకున్నాం కనుక ఆయన వాక్యం మనం జీవించాల ఇప్పటికీ ఎనవం తొలగిపోవద్దు అది అది సామెతాం సామెత సాల్మన్ కు ఒక సాల్మన్ దేవుని యొక్క ఋషి చూసి మన ఇక్కడ దాని పరిశుధాత్మక గంధ రాయబడి ఉంది కనుక సామెతలు మూడు ఐదు చూడు బ్ర ఒక్క నిమిషం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అలా అలుయ నీ సుబ్బుద్ధిని అంటే నీ నీ బుద్ధి మీద అంటే నీ సొంతం మీద నువ్వు ఆధారం ఉండొద్దు నీ స్వబుద్ధి మీద ఆధారం పడక నీ పూర్ణ హృదయంతో నమ్మిక ఇంచము అలా ఇక్కడ దావి చెప్తున్నావు నేను యుహోని నమ్ముకున్నా ఇక్కడ స్వామృతును స్వామి దేవుని వాక్యం పూర్ణ ఉదయంతో యుహో మీద నమ్మకం పెట్టము అలా డౌట్ రాదు యనుమానం రాదు పూర్ణ ఉదయంతో పూర్ణ ఉదయంతో పూర్ణ బలంతో నీ దేవుని ఏమాన్ని సేవించే వరను అలా లీయ చెప్పంటే అలా ఈ కాలంలో మనం ఏం చేయాలా ఆయన పూర్ణ ఉదయంతో ఆయనని మనం నమ్ముకుని మనం సాగిపోవాలా ఆయనకేమంటాడు నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారమునకు ఒప్పుకును ఆయన అధికారం అంటే ఆయన వాక్యం కదా ఆయన చెప్పిన వాక్యంకు అధికారంకు లోబడి విజేత చూపించి మనం నడవాలంట ఈ లోకంలో అలలీయ ఆయన వాక్యంకు విజేత చెప్పేసి మనం నడవాల ఇక్కడ సందని చెప్తున్నా హలలీయ చెప్పంటే అలలియ చెప్పేది చేసేది దేవుడి కార్యం కానీ మనం ప్రార్థన మన కరంగా దేవుడు చేసే దేవుని కార్యం కనుక ఆ దేవునికే మహిమ చెల్లించాల హలయ అలలియా ఇతరులకు మహిమ పో ఏషియాలో ఉంది ఏషియా ట్వంటీ ఉంది నాకు చల్లించి మహిమ దిగ్రమైన కలి ఎవరిని చెల్లించమంటాడు హలలీయ చెప్పండి ఈ లోకంలో పాస్తలు ఏం చేస్తారు రకరకాలు ఏం చేస్తారు బ్యానర్ వేసి రకాలు చేసి రకాల చేసి చెప్పే మాటలు ఏం చేస్తుంది వాళ్ళ దేవుని చూడకుండా వాళ్ళ సౌబుద్ధి మీద ఆధారం పెట్టుకుంటారు ఎట్లా బుద్ధి మీద ఆధారపడుకుంటుంటే మన ఏషియా ట్వంటీ నైన్ ఏషియా ట్వంటీ నైన్ చాప్టర్ థర్టీన్ వర్డ్స్ ఇక్కడ చూద్దాం ఈ గోపజన ప్రజలు ఎట్టున్నారో ఆ ట్వంటీ చాప్టర్ థర్టీన్ వర్డ్స్ ప్రభు ఇలాగో సెలవిచ్చుతున్నాడు ఎవరు సెలవిస్తున్నాడు అలాగే ఏషియా ధర సెలవిస్తు ఏషియాకు చెప్తున్నాడు ఈ మనం చూడాలా ఈ వాక్యం ధర చూడాలా ఈ ప్రజలు ఎక్కడ ఏం పోతుండ్రు ఈ వాక్యం నిన్నుంటే చదువుతుంటే అలాగే మనకు దేవుడు చెప్తున్నాడు ఆ రోజు దేవుడు ఏషియా లేడు కను మనతో మాట్లాడుతున్నాడు దేవుడు ఈ వాక్యంలో ఉన్నాడు దేవుడు ఈ వాక్యమే జీవం కనుక ఈ జీవం వాక్యం మనలో ఉంటు మనం జీవిస్తున్నాం లేకుంటే ఎప్పుడో చచ్చిపోతుండే లేదో సచ్చిపోయి ఇప్పుడైతే ఎక్కడో వెళ్ళిపోతుండే సువార్థ వినకపోతుండే వాక్యం ఇనకపోతే ఎప్పుడో సచ్చిపోయిపోతుండే అలా నీకు ముచ్చి ముందు నేను పాపంలో సచ్చిన వాళ్ళని కానీ ఆయన సువార్త ధర ఆయన మంచి వావార్త మంచి వార్త వచ్చి కూర్చొని అక్కడ వాక్యం చెప్తుండే ఏంటండే ఆంటీ చెప్తుండే ఏంటుండే వాళ్ళు చెప్తుంటే ఏంటుండే వాక్యం ఎక్కడ పోయి ఉంటుండే దేవుని వాక్యం ధర ఏం చేస్తున్నప్పుడు మా పశ్చాత్తాపచ్చి మరుగు వచ్చి బాఫ్సం అనేక శోధనలు వచ్చినాయి నాకు రకరకాల అనేకులు శోధనలు అంటే భయంకర శివధను అలలియా చెప్పేదని శివధన అది చూస్తే ఒళ్ళు జల్లడం అంటది ఇప్పుడు దాకా నేను ఇప్పుడు ఈ లోకంలో కలిసిపోవాలండే అలలియా ఎప్పుడు టైం లేదు కదా ఎప్పుడుంటే దేవుడు అక్కడ అవకాశం ఇస్తే ఆ దాని ప్రకారం నడిపిస్తే ఆ సాక్ష్యం నేను దేవుడు సాయం చేస్తే పంచుకుంటా అలా ఎట్లే శోధనలు వచ్చినాయి ఇప్పుడు దాకా శోధనలు వస్తున్నాయి కానీ భయపడను నేను కానీ దేవుడు బాధపడుతున్నాడు అలాది వాక్యం ద్వారా తన సేవకుల ద్వారా బలపడుతున్నాడు అలా బలపడతే దేవుడు ఆదరించే దేవుడు ఉదయం దేవుడు ఉదయంలో చూసే దేవుడు అలాది ప్రభు ఇలాగు సెలవిచుతున్నాడు ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడు ఏషియా ఇప్పుడు ఏషియాప్తు సెలవిస్తున్నాడు జీవుడు ఈ ప్రజలు నోటి మాటతో అలా ఈ ప్రజ నోటి మాటతో నా ఎంతకు వచ్చిన్నారు అంటే నోటి మాటతో అంటే పెదవులతో సృతిస్తున్నారు కానీ వాళ్ళ ఉదయం సుప్రయోగిస్తున్నారు అంట వాళ్ళ ఉదయం ఏముందంట దూరం ఉందంట ఈ నా దగ్గర నా పేరే వస్తున్నారు వీళ్ళు నా దగ్గరనే కానీ ఆయన ఉదయంలో ఉంటాయి కదా ఆయననే మందిరం మనమాయన మందిరం కనుక నోటి మాటతో వచ్చిన్నారుదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు అలా ఏసు లోపల రాణిస్తలేడంటేసు లోపల రాణిస్తలేడంట అలా చూస్తాం ప్రకటన నాకు చూస్తాం కదా మూడు ఇరవైలో ఇదిగో నేను తలుపు దగ్గర ఇది కొడుతు తలుపుతున్నాడు ఎవరైనా శ్రమించగా నేను ఆయన భోజనం చేయగలను కానీ ఈ గోపజనం అలా కానీ ఒకరు మనలోవి ఉంటే మన హాయర్ సెక్య ఉంటే అడగాల చూపించి దేవా మన నిన్ను పక్క పెట్టి నేను ఇవ్వను మేమ అని చెప్పాలా ఈ నోటీ ధర వస్తుంది హలో హలో వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి నేర్చుకున్నవి హలలీయ మాన విధి బట్టి నేర్చుకున్నారు హళలీయ ఇక్కడ చూస్తుంటే మానవుడి ఒక మనుషులను బట్టి విధి నేర్చుకున్నటంట అంటే వీళ్ళు దేవునిని ఆశ్రయిస్తుంట ఆశ్రయించకుండా ఏం చేస్తున్నా మానవ విధులు పెట్టుకొని ఏం చేస్తుంటా వాళ్ళు నేర్చుకుంటున్నట మనమైతే ఏంది మర్యాట్లు నేర్చుకుంది తన ఫాదర్ దగ్గర మనం బైబిల్ ధర నేర్చుకుంటున్నాం మనం వాక్యం ధర వారు నేడల చూపు భయభక్తులు మానవ విధులు బట్టి నేర్చుకున్నవి నేర్చుకున్నది అలలీయ మానవ విధులు పెట్టుకుని వాళ్ళు నేర్చుకున్నది ఏషియా చెప్తున్నాడు ఈరోజు ఏషియా ధరమల ఈ గంధం ధరల చెప్తున్నాం మానవ విధులు నేర్చుకుని అలలీయ మానవ తనంపులు మనం ఉంటాను వీలేదు మానవు చెప్తాను వీలేదు అలలీయ చెప్పంటే ఇక్కడ మనం దేవుని మహిమపరిచ లేక ఉండాలా ఇట్లా మహిమపరిచ ఉండాలా ఒకటి చెప్తున్నాం అలలీయ శిష్యులు చెప్తున్నాయి ఆ శిష్యులు మనం ఉండాలా ఆశీసీలు ఎట్టుండి చూద్దాం ఇక్కడ జుహాన్ స్వర్త పదిహేను ఎనిమిది చూడు బ్రదర్ ఒక్కటి చూసి వాక్యం మూస్తా మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడను అలనీ తల్లి అయిన కుమార్ అయిన హలనీయ మీ బాహుగా పరిచలే కుమార్ అంటే నేను తల్లి ఎట్లా మహిమపరచరు మీరు బి మహిమపరచాల ఇప్పుడు తండ్రి యేసప్రభు కనుక మనం ఆయన కుమారు కనుక ఆయనకు మహిమపరచాలా బావుగా ఫలించాల మీ ఫలాలు రావాలా ఎక్కడ పోయినా ఫలాలు వస్తే ఏమవుతున్నావు ఆ తండ్రి మహిమ పరతాడు అలా లియ బి ఏం చేస్తున్నాడు లక్ష్యం పట్టే తండ్రి మహిమపరతడు బావుగా ఫలించేయాలంటున్నాడు ఇంకేమంటారు ఇందువలన ఇందువలన మీరు నా శిష్యుల గురు అలా యేసు ప్రభు శిష్యులే ఉన్నాం కనుక అలా లియ దావికు మంచిగా అర్థమైంది పాత నా కాపరి నాకు ఏమి కలదు ఏం తక్కువ ఉండదు అలా దావి చెప్తుంది పొలం యువ నా కాపాడి ఆయన నడిపిస్తాం నాకు అలా లియ బావుగా ఫలి ఇందులో శిష్యులు అవుతారు ఎవరు ఫలిస్తారో వాళ్ళ ఫలాలు దేవుని దగ్గర ఫలిస్తారు దేవుని పడితే వాళ్ళే శిష్యులు ఇక్కడ వాక్యం చెప్తుంది ఏం కాదు వాక్యం చెప్తుంది ప్రభు శిష్యులతో చెప్పినాడు ఈరోజు శిష్యులు ప్రభు మనతో మాట బావుగా పరిస్తే నా శిష్యులు అవుతారు తండ్రి నన్ను ఎలాగో ప్రేమించను నేను మిమ్మల్ని అలాగేనే ప్రేమించి తిని అలా తండ్రి నన్ను నేను మీ ఎలాగే ప్రేమిస్తున్నాను సేమ్ నా పక్షపాత కాదు తండ్రి నన్ను ఎలాగా ప్రేమిస్తున్నాను నేను మీ ఎలాగా మీకు ప్రేమిస్తున్నాను శిష్యులతో శ్రేవిస్తున్నాడు ప్రభు మనం నా ప్రేమ ఎందు ఆయన ప్రేమ ఎందు ప్రేమ ఏంది ఆయన ఆగలిపడం మన ఆయన ప్రేమ ఏంది ఆయన అధికారం కూడా ఆయన అధికారం నీ నీ ప్రభుత్వం మీద ఆయన ఆయన ప్రేమించడం ప్రేమ నిలిచి ఉండడి నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచిన్న ప్రకారము మీరు తండ్రి ఆజ్ఞ తండ్రి ఆజ్ఞ గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచి ప్రకారం మీరును నా ఆజ్ఞలో గైకొని ఎడల నా ప్రేమ నిలిచిందురు ఫస్ట్ ఏమంటాడు తండ్రి అన్నారు ఫ్రీ ఏమంటాడు కింద చూస్తే మళ్ళా చదువురా నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ఆయన ప్రేమ ఎందు నిలిచిన ప్రకారము అలా ఇక్కడ చూస్తూ తండ్రికి చూపిస్తున్నాడు అక్కడ తండ్రి అంటే ఒక మార్గం తండ్రి ఆయన కనుక చూపిస్తుంది నేను తండ్రికి ఎట్లా విజయతో చూపిస్తున్నాను ఆయన ఆజ్ఞ ఇతరులకు ఎట్లా ప్రేమిస్తున్నాను ప్రేమ మీ మీద ఎట్లా చూపిస్తున్నాను ఇంకేమంటారు కింద మీరు నా ఆజ్ఞలో గై కొలిన ఎడల నా ప్రేమ ఎందు నిలిచిందు ప్రేమ ఎందు నిలిచి ఉంటురు ఇంకేముండదుపరొకటి మీ ఎందు నా సంతోషము ఉండవలన నీవు అలా మీ అందు నా సంతోషం అంటే ఏ సూప్రమే మనకు సంతోషం కనుక ఉండాలి భర్పూర్గా ఉండేవాళ్ళను అలా చెప్పండి ఇక్కడ చూస్తే ఆశ చరిత్ర చూస్తే పశ్చతాపడలే కానీ ఇప్పుడు మనకు దేవుడు పశ్చతాపిస్తున్నాడు అలా లుయ మనకు మనం చేయాలా ఇంకా పరిశుద్ధి పరిశుద్ధి ఏం చేయాలా దేవుని వాక్యం గైకొని ఆయన ప్రేమించి నిన్ను మనసు విజయ చూపించి మార్గంలో మనం నడుస్తుంటే అలా దేవుడు ఏం చేస్తున్నాడు మనకు గొప్ప సేవలు గొప్పగా వాడుకుంటాడు ఆయన మహమపరిచరిక బిడ్డగా మనం ఉన్నాం దేవుడు చిన్న వాక్యం తీర్చి కాదు ఒక్కొక్కరిగా మనం ప్రార్థన చేస్తాం వన్ బై వన్ ప్రార్థన చేసి మనం ఈ సెషన్ ముగించుకున్నాం ప్రార్థించండి సరే నేను చేస్తాను ప్రార్థన స్తోత్రం ప్రభావ పరిషితుడ గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడ మహోన్నతుడకు తండ్రి మహిమా సరూపకు దేవ కృపా మైడానికి వందాలేసయ్య ఈ యొక్క మధ్యాహ్న మీ సంధిలో గడిపే భాగ్యాన్ని కృపలు మాకు అందరికీ అనుగరించినారు దాన్ని బట్టి నీకు వందాల ప్రభావ నీకేస్తూ తొలి శ్రోతలు అర్పించుకుంటున్న గొప్ప దేవా సమస్త ఘనత మహిమ ప్రభావాలను నీకే అర్పించుకుంటున్న ఆయన గొప్ప దేవ వాక్యంధార ప్రభావ మీరు మాతో మాట్లాడిన ప్రభావ నా ఏసయ నా తండ్రి నీకు వందాల ప్రభా ఆశ ప్రభా ఎన్నో ఎన్నో మీరు ఇచ్చినారు కానీ ప్రభావ ఆయన జబ్బు పడినప్పుడు ప్రభావ చివరి దశకు వరకు ప్రాభ మీ ఎందుకు విశ్వాసం ఉంచలేక ప్రావా ఈ లోకాన్ని ఆశ్రయించిన ప్రభావ అది ఎంతో బహు దుఃఖకరమైన ప్రభ కాబట్టి నాయన ఈ చివరి కాలంలో ఉన్న మేము కూడా ప్రభావ చివరి వరకు నాయన మిమ్మల్ని ఆశ్రయించాలా ప్రభావ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభావ ఈ లోకమే భూ తల్లకింది అని నువ్వే మా ఆశ్రయ దుర్గం నువ్వే మా కోట మా కొండ కోట మా దాగుకొని చోటు మీరే ప్రభావ మా మున్నత దుర్గం నువ్వే ప్రభా అనికి వందాలిసయ్య మనుషులు నమ్ముకట కంటే రాజులు నమ్ముకం కంటే యహోవాని ఆశ్రయించడం మేలన్నర అవును వాళ్ళు నర నరమాత్రులే ప్రాభ వాళ్ళు ఏం చేయలేరు ప్రాభ రాజులు కూడా ఏం చేయలేరు ప్రభావ కానీ వాళ్ళందరూ సూచించిన దేవుడు నువ్వు ప్రభా తండ్రి మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం మేము నాయన గొప్ప దేవ మీరే మా కాపరి ప్రభా పచ్చిక చోట్ల నడిపించే గొప్ప దేవుడు ప్రభా నీకు వందాలి ప్రతి మీరు మాకు సహకారిగా ఉన్నారు మాకు సహాయకులుగా ఉన్నారు ప్రభా ప్రతి దాంట్లో ప్రభావ మీరు మాకు విజయం ఇచ్చినారు తండ్రి నీకు వందాలు మీరే మా హాస్య దుర్గం మీరే మా కాపరి నాయన నీకు వందాలు గొప్ప దేవ మీ వాక్యం చేత ఎంతగానో బలపరిచినా తండ్రి నీకు వందాలే ప్రతి దశలో ప్రభావ మిమ్మల్ని ఆశ్రయించి ముందుకు పోవాలా ప్రభా ఈ లోకాన్ని ఆశ్రయిస్తే ఏం లేదు ప్రాభ ఈ లోకాన్ని ఆశ్రయించే వాళ్ళు ఈ లోకం ప్రకారమే జీవిస్తారు కానీ మేము ఆ రీతి ఉండడానికి వెళ్ళేదు ప్రభావ జీవం మిమ్మల్ని మేము ఎందుకంటే మీరు మాకొరకు ప్రాణం పెట్టినారు ఆ కలవరిసిల్లో తండ్రి మీ బిడ్డలుగా మమ్మల్ని తయారు చేస్తుంది మీరే మా ఆశ్రయదు దుర్గంలో మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం గొప్ప దైవానికి వందాలే సయ్యా ఆ రీతిగా ప్రాభా మమ్మల్ని ఎంతకన్నా బలపరిశాంతిక నీకు వందాలి ప్రభావ అయినా మీ ప్రేమ ఎందు నిలిచి ఉండాలా మీ ఎందు బహుగా ఫలించాలా అప్పుడే మేము శిష్యులు ఉంటామని మీరు అన్నారు ప్రభావ అవును ప్రవ మీలో ఉండి మేము ఫలించాలా మీకు వేరుగా ఉండి మేము ఫలించలేము ప్రాభ మీ కొమ్మలో మీలో మేము నాటపడాలా ప్రావ బహుగా ఫలించాలా అలాంటి ఫలపరితమైన జీవితంలో దై మీ ఆజ్ఞను గైకొనాలా గైకొన్నప్పుడే మీ ప్రేమను మీరు ఉండగలం ప్రావ కాబట్టి ప్రతి వాక్యం గైకొని వాక్యం ప్రకారం మీ జీవించాలా ప్రవర్తించాలా మరి విశేషంగా అనేకులకు వాటిని అనుభవపూర్వకంగా ప్రేమతో మనుషులు ప్రకటించి మీ చెంత అలాంటి ఆత్మ నడిపింపు మాకు అందరూ ప్రాదిష్టమైన గొప్ప దేవానికి వన్నాలేసయ్యా మేము శ్రమల కాలం బహుభయంకరమైన శ్రమల కాలం మనుషుకు మాట తిరిగి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనన్నారు ప్రవ్వ ఈ చివరి కాలంలో మనుషులకు విశ్వాసం పోతుందని ప్రభ మీరు జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి మేము మేము మటుకు ప్రవ్వ అలాంటి విశ్వాసం కలిగి మేము చివరి వరకు మేము మీ కొరకు జీవించాలా మమ్మల్ని ఎంతగా ప్రేమించిన ఆ కలవరిశీలనైనా మీ అందే మాకు విశ్వాసం మీరేమో ఆశ్రయం చివరి వరకు మీ కొరకు జీవించాలా అంత వరకు మేము సహించాలా జీవించాలా జయించి మేము ముందుకు పోలం అనేకులు శిష్యులకు చేయాలా ప్రవ్వ అలాంటి సేవా జీతులకు మిమ్మల్ని అందరూ నడిపించమని ప్రాదిష్టమైనా గొప్ప దేవానికి వందలు ఇస్తాయా ఈ యొక్క మధ్య కనాశంలోనైనా మమ్మల్ని అందరినీ ప్రభావ మీ వాకించేత బలపరచడం నీకు వందాలు నీకే కృత అర్పించుకుంటున్నాం వైరస్ బాధ్యతలు అందరినీ స్వస్థపరిచాడు ప్రభావ ఆ కలవరిసిల్లోనైనా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభావ ప్రతి ఒక్క వేడికి సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏ సుక్రీస్తున్నామమ్మ హలలుయ్య ప్రభావ పైకి ఉన్న కాలంలో మేము ఉంటుండగా వ్యాక్సిన్ సరిసర ఎక్కువైపోతున్నాయి ప్రభావ అయినా మీరు మాకు చెప్పినారు ప్రభా ఏ రీతిగా ప్రార్థించాలా ఏ రీతిగా మేము ఆజ్ఞాపించాలని సమస్తం మీరు మాకు ముందుగానే బయలుపరిచినారు అది సంభవింపక ముందే మాకు బయలుపరచడం ఆయన గొప్ప దేవుడు ఐశయానికి వందాలు మీరే మా ఆశ మీరు మాతో పాటు ఉన్నారు ప్రభా అయినా మీ ఎలాంటి అనుమానాలు మాకు ఉండడానికి వీలేదు ప్రభావ అనుమానాలు తీస్తున్న దురాత్మను ఏసు క్రీస్తలను గద్దిస్తున్నా వెళ్ళిపోస్తా అవుతానా ఎవరిలోకి నువ్వు అనుమానాలు తీయడానికి వీలదు ఏసు గొప్ప దేవ ప్రతి ఒక్క మీరు బలపరచండి ప్రభావ ఇది శ్రమల కాలంలో విశేషమైన స్వార్థ మేము ప్రకటించాలా నీకులకనైనా మీరే దేవుడని ప్రభావ మీరు చూపించాలా అలాంటి సేవా జీతంలో మనం నడిపించమని ప్రార్థం గొప్ప దేవ మా విశ్వాసాన్ని ఇంకా బలపరచండి ఇప్పుడు మాకున్న ఈ విశ్వాసం సరిపోదు ప్రభావ మా విశ్వాసం ఆవగించేంత ఉన్న ఈ కొండను తీసుకొచ్చి అవతలు పడేస్తే అది పోతుందన్నారు ప్రభావ కాబట్టి ప్రభా మా విశ్వాసం ఆకాశం అంటాలా కూడా ప్రభావ ప్రభా మా విశ్వాసాన్ని వృద్ధిపరచడమని మిమ్మల్ని అడిగినారు ప్రభావ అపోస్తులనైనా కాబట్టి అప్పుడు మీరు చెప్తున్నారు ఆవగంత విశ్వాసం చాలని కాబట్టి ప్రవ్వ ఆ విశ్వాసము కొండంత కావాలా అది విచృంభించి ప్రభ విస్తరించాలా సంపూర్ణంగా మా విశ్వాసాన్ని ఆ రీతిగా తయారు చేయమని ప్రాదిష్టమైన ఎందుకంటే విశ్వాసాన్ని పుట్టించిందే మీరు ప్రవ్వ మీరే విశ్వాసం కర్త కాబట్టినైనా దానికి మీరు మేము కొనసాగించుకోవాలి మీలో మీందు ముందుకు సాగిపోతూనే ఆ రీతి మమ్మల్ని అందరిని తయారు చేసి బలపరచమని ప్రార్థిష్టం నా తండ్రికి ఆరాధనలో పాల్గొన్న బ్రదర్స్ ఆశ్రయించండి నూతనంగా అభిషేకించి మీరు మైం పొందమని ప్రార్థిస్తాం వాళ్ళకున్న ప్రతి కష్టాలు బాధలు సమస్య నుంచి ప్రతి ఇరుకులు ఇబ్బంది ప్రతి అనారోగ్యాల నుంచి సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం ఏసు పరిశుద్ధ నామున్న హలలుయ్య ప్రతి అంధకార శీక్ర శక్తులు ప్రతి రోగాలను గద్దిస్తున్నాం గెట్ అవుతున్న బాడీ ఏసు క్రీస్తును ప్రతి శరీరాన్ని విడిచిపెట్టుకో ఏసు క్రీస్తును నీకు ఆజ్ఞాపిస్తున్న హలలుయ్య ప్రవ్వ స్వస్థపచ్చే దేవుడు ప్రవ్వ ఆశ ప్రవ్వ స్వస్థపచ్చే దేవుడిని మిమ్మల్ని నిలిచిపెట్టి వైద్యులను ఆశ్రయించినాడు ప్రవ్వ ఈ లోకాన్ని ఆశ్రయించినాడు కాబట్టి మేము ఈ లోకాన్ని ఆశ్రయించే ప్రవ్వ మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం ఎందుకంటే స్వస్థత మీ నుంచి రావాలా ప్రవ్వ మీరే మమ్మల్ని స్వస్థపచ్చే దేవుడు మమ్మల్ని నడిపించే దేవుడు ప్రవ్వ మమ్మల్ని అందరి మీరు సమర్పించుకోండి మీరే ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని శాసన పెట్టుకోండి గొప్ప దేవ మనోజ్ పని చెప్పిన వాక్యం ద్వారా ప్రభావ మీరు మాతో మాట్లాడేందుకని వందాను బ్రదర్ కుటుంబాన్ని కూడా మీరు దీవించండి ఆశ్రవదించండి నూతనంగా అభిషేకం దయచేసి ఇంకా వాక్యములు ఇంకా బలపరచండి ప్రభ ఇంకా అనేకమైన విషయాలు బయలుపరచండి మీ పరలోక జ్ఞానం చేస్తే నింపని ప్రవ్వ అనేకులకు ప్రభావ విజృంభించి మీకు నీతి సత్యని ప్రకటించాలి ధైర్యంగా ప్రవ్వ ప్రతి దాన్ని జయించి మేము ముందుకు పోవాలి అలాంటి అభిషేకం మీడికి అనుగ్రహించండి తన విశ్వాసాన్ని ఇంకా బలపరచండి ఇంకా ప్రభావ సంపూర్ణమైన విశ్వాసంలో నడిపించమని ప్రార్థిష్టం ఆయన మంచి ఆర్గా దయచేయండి ప్రవ్వ నైనా ఏస్తు ప్రభా చిన్న బిడ్డలందరినీ ప్రభాన రియా చిన్న పాప మీరు స్వస్థ నీకు వందా సైతానుడు ఓడిపోయిన ప్రభావ తండ్రి మా ప్రార్థనలకు జవాబిచ్చిన తండ్రి నీకు వందా నీకే మహిమా ఘనత ప్రభాలు అర్పించుకోవడం గొప్ప దైవానికి వందలు నీకే కృతజ్ఞతలు ఘనత మహిమా ప్రభాలు నీకే చెల్లించుకుంటూ త్వరలో రాయన ఏస్తు క్రీస్తు పరిషత్ నామంలో ప్రార్థించున్నాం తండ్రి ఆమె నీకే తీర్తి గంతా మహిమాప్రభ నీకే కనుక అవును నేసప్రభ ఈ భూలోగున ఎందుకు పుట్టించిన మహిమపూర్తానికి పుట్టించి సుతీర్ణానికి మాకు పుట్టించిన యేశప్రభ నా దీవానికి ఈ లోకంలోసప్రభ నా దీవానికి శతం ఆశ చరిత్ర చూస్తున్న యశ్వ్రభాని ఇదంత గొప్ప మర్చిపోయిన సుప్రభ ఈ లోకం ని ఆదేశించిన నా దీవానికి శతం దుష్టంగా మాకు ఒక బైబుల్ చెప్పబడి మేమైతే ప్రభ హల సమస్తం ప్రభా అల మీరే మాకు సమస్తం మీరే వేస్తా ప్రభ నా దీవానికి శోతం అలడియ కుడి మీకు తొలిపోకుండా ప్రభా అలలి చక్కగా మీరే నడిపించండి అలా లీయా విశ్వాసం కర్త కొనిసాగి దేవుడుతండి అలా నాదియాలు కాపాడుతున్నావు అందుకోసం గొప్ప దేవానికి శోతం ఎందుకంటే నీ నమ్మకం మీద నమ్మకం పెట్టుకున్నాను అలా లీయ నాది ఎడువుని చెప్పిన వేసా ప్రభా నా దీవానికి శోతం చేస్తాం అలలి పరమల జీతం మాకు తీసుకురండి అలా లీయా నాది ఏదో బలం తీసేయండి విడుదల నా దీవానికి శోతం అలాగే మాదివ ఇంకా చూపించండి వాక్యం ధర చూపించండి అనేక సారాలు చూపించండి అలాగే ఈ గ్రహించ గొడవ నుంచి ఉక్క నిర్చిపెట్టాలా అలాగే అపూర్ణ వేగం నిన్ను ప్రేమించాలా అలా నాదే వాళ్ళు సహాయించండి ఏ స్థితి శ్రోతం అలా ముట్టండి అలాగే మీరు ఎప్పటి చిన్న దేవుడు వాళ్ళ తెరవండి క్షమించండి కనికరించండి వాళ్ళ ఆత్మ తెరవండి వాళ్ళ స్వార్థ పంపించి వాళ్ళవి రక్షణ తెచ్చండి వాళ్ళు విధుల దగ్గర రావాలా అలాగే అనాది రక్షణ పొందాలా ఆ బిడ్డని మీరు కాచి కాపాడండి అలా లేదీవాక్షకుడు ఎవరు కాపాడలేసో ప్రభా ఆ మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ రాకుండా సాధించండి ఆ బిడ్డలు స్వార్థ పంపించి రక్షణ తెచ్చండి నా దీవానికి శుతం ఎంతో బిడ్డలు తెచ్చి ప్రభా అలాయ మళ్ళా ప్రభా మీరు శ్వాసపరిచి వాళ్ళకు హౌస్ పొడిగిస్తున్నారు ఎంతో మంది అందుకు స్వతం చేస్తున్నాం వా బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ రక్షణ తెచ్చండి వాళ్ళని మార్చండి స్వార్థ అందించండి సో ప్రభా నా దీవానికి స్తోత్రం చేస్తున్నాం మీరు కార్యం చేయండి నా దీవానికి శుతం ఏ దేశంకు రక్షణ కలగాల విశ్వప్రభ హలలీయ నా దీవానికి శోతం ప్రజలకు రక్షణ కలగాల నా దీవానికి శోతం జాతి ప్రభ నీ దగ్గర రావాలా పతి పతి మోకాన్ని నీ దగ్గర ఉండాలా సుతించాలా విశ్వప్రభ అలా నాదేవ ప్రార్థన చేసి మాంది నాదేవా ఈ బిడ్డ విన్నరకం పోతేప్రభ మీరే ఖాళించండి కేపిఎం ముట్టని తాకండి ప్రతి ఫ్యామిలీలో మీ శాంతి సమాధానం ప్రేమ పరిశుధాత్మ తెచ్చని జ్ఞానం తెచ్చని ప్రతి బిడ్డ శుతించాలా ప్రతి చిన్న పిల్లలకు సేవ చేయాలా అలలీ నాదేవాని శోతం చేస్తాం మీరే సేవలో వాడుకొని ఉద్యోగాల్లో తోడి కష్టంలో తొలగించి ఏముందో మీకు తెలిసి విశ్వ ప్రభా వాళ్ళ చేయండి నా ప్రమాణిస్తుతం అన్న ముట్టని పలు జ్ఞానం తెచ్చి తెలివి తెచ్చని ఇంకా అన్న ఆరోగ్యం దచ్చని ఇంకా అన్న అనేక శ్రహస్తాను చూపించండి ఇంకా మళ్ళీ మాకు చేయండి ప్రభావ సరస్వత నడిపించండి అన్నకు ఆత్మతో బలంతో ఆరోగ్యం దచ్చని అక్క ముట్టని తాకండి అక్క వి పరిశుద్ధ ఆత్మ బలం ఇంకా సతాన్ని తెలియపెట్టండి ఇంకా సేవలో వాడుకొని పిల్లలు దీవించి ఆశీర్వాద మీ చేతిలో బలమైన సహాయం చేయండి పరిశుద్ధ ఆత్మ జ్ఞానం తెలివి తునిపి వాళ్ళు పోయి చేయగల ప్రభావ మీరు అగ్ని కంపించి సైతాన్ని బంధించి వాళ్ళ బంధువులు ప్రభావ ప్రేమ ఆయకేసి సరస్వతి నడిపించి ముఖ్యమైన ఆ చక్ర విభ్రత తాకండి బలపరిచి శిరపరిచి అలా సైతం రజానికి ప్రభా ఇంకా బలమైన సాధు వాడుకొని తన భార్య అగ్రఫలం తెచ్చండి సంతానం కలిగించండి ఎందుకంటే నిన్ను నమ్మకం కలిగేస్తాను ప్రభా అల గొప్ప మన శాక్తం మిలాల సంతానం కలగల వాళ్ళ కుటుంబంలో అందరి రక్షణ పొందాలా నాది మాస్తృతం ఇంతవరకు నడిపించను ఇంత మంది ప్రభా ఆత్మల పరమాత్మ సంపాదన తెచ్చండి అలలి మళ్ళా చూపించి ఒప్పుకొని ఇర్చిపెట్టి నీది కనకరం పొందాలా అలలి నీ ఎందు భయం భక్తి ప్రీతి గల సేవ చేసి సాయించి మనీసిన ప్రసమ తండ్రి స్తోత్రాలైనకు యాకంలో గొప్పదేవ మీకే వందననాలనైనా ఈ ఉదయం కాలం చింతకు మనం మీకు వందనాల ప్రభావం ఉంటున్న కాలం బహుభయంకరమైన కాలం నైనా ఏ రీతిగా మీ కొరకు జీవించాలా మీ ఆనందానందించాలా మార్గం దయచేమని ప్రార్థిస్తాం అనేక పర్యాలు మీరు బలపరుస్తూ హెచ్చరిస్తూ నడిపిస్తుంది మీకు ఎంతో వందనాలు ప్రభావం వాక్యాన్ని తనని మీరు కట్టి ఫలింపజని అనేకల జీవితాలలో అద్భుతాలు చేకూర్చమని ప్రార్థిస్తున్నాం అవునైనా ఇంకే చిన్నపిల్లల స్వస్థ పక్షానికి మీకు వదనాలైనా సాయి స్వస్థ పక్షానికి మీకు వదనాలు వేసేయ్యా గొప్ప తండ్రి మీకే వదనాలు అని ఏ రీతిగా దృష్టిని మీద విజయం పొందాలో వాళ్ళని ఎట్లా గదిశో మార్గం చూపించినందుకు మీకు ఎంత వదనాలు మీ మహిమ మార్థంగానే మేము వార్తలం స్వార్థం ఇదని అపేక్ష సేవ చేయాలని సరిపడమని ప్రార్థిస్తున్నాం ప్రజలను ఆచరించండి శిస్త ఆశించండి కుటుంబీకాన్ని ఆశ్రయించండి మమ్మల్ని అందరినీ మీరు ఆక్రవరసి పరచుకొని మీరు మహిమార్గా నిలబెట్టుకోండి ముఖ్యంగా అనేక ప్రాంతాలకు మేము వెళ్ళి అనేక లక్షలకు శువార్త ప్రకటించాలి ఇంతకుముందు ఎప్పుడు కనిపి గుంపులు ప్రభావ శుభవార్త అందరినీ స్థలాలు ప్రభావ వాళ్ళకి మేము శుభార్త ప్రకటించి వాళ్ళని తీసుకొని రావాలా అటువంటి సేవకులుగా మమ్మల్ని తయారు చేసి మీరు ఆఖ వరు సర్వశిక్షణ మంత్ర అధికారి వందనాల ప్రభ దేవా ప్రభా వాక్యం చిత్త ప్రభ మీరు మన బలపరిచినందుకు నీకు వందనాలు తండ్రి దేవాయుజ ప్రభ నీ చిత్తాంతరగా మేము నన్నవాల ప్రభా నీ యొక్క రక్షణ ప్రణాళిక ప్రభావ మంచి వరకు నిలబడాలా అనేకులకు యొక్క సువాత ప్రకటించాల ప్రభా దేవాయ మా ద్వారా అద్భుత ఆచకాలు జరిగించండి ప్రభా మరి సాయిమాన్ బాబుని మీరు స్వస్థపరిచినందుకు ప్రభా నీకు లెక్కలు ప్రభా స్ మహిమ ఘనత ప్రభావం ప్రభ యుగ యుగాలకి నీకే చెలన ప్రభావ నీకే వందనాలండి దేవ వైరస్ నుంచి మీరు మమ్మల్ని కాపాడినందుకు వందనాలు తండ్రి వ్యాక్సిన్ నుంచి తప్పిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభ దేవాయ ప్రభా మరి నీ వాక్యం భిన్నది ప్రభావ మా హృదయంలో నాటబడి ఉండాల ప్రభా మేము ఏది కూడా మార్చిపోకుండా ప్రభా మాకు చక్కటి మిమ్మల్ని పవన్ దాయి చే ప్రభా మరి సేవకులు వెళ్ళిన వారిని అందరినీ కూడా ప్రభావ మీరు దేవించేత పని ప్రభా ఇంకా నూతన బలము శక్తి చేత నింపని ప్రభ ప్రతి కూడా ప్రభా అగ్ని అభిషేకం చేత ప్రభ మీరు నడిపించే ప్రభ నీ యొక్క సేవల ప్రభ నీకే స్థాని నీకేమన్నా తండ్రి దేవమ్మా అందని పరిశుధ గుణలో తీసుకుని పెట్టుకోమని ఈ చూపించిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆన్లైన్ ఆమెన్ హల్లెలూయా మన ప్రభునేయస్ క్రీస్తు కృప సమాన నిర్దిప అందరికీ సదాకాలం తోడేండి గాక ఆమెన్ ఆమెన్ హల్లెలూయా ఆమెన్ ప్రైజ్ గాడ్ అన్న హల్లెలూయా అన్న ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ అన్న అందరూ ప్రైజ్ గాడ్ అన్న ప్రైజ్ గాడ్ అన్న